నూట పదకొండు జపము తపము చేసి జడలు బిగించినా జాడ తెలియరాదు జపితులకును చూడనలవిగాదు సుఖదుఖమునుగాదు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో నీవు ఏమి చేయుచున్నది ఎవరికీ తెలియనీయకుండా నిద్రించు సమయములో కూడా శ్వాసను నడుపుచున్నావు అటువంటి నీ ఉనికిని తెలియక అన్నీ నేనే చేయుచున్నాను అని జీవుడు భ్రమిస్తున్నప్పటికీ ఏ పనిని జీవునికి వదలక అన్ని పనులను ఎంతో ఓర్పుగా చేయుచున్న ఓ ఆత్మ వినుము భూమి మీద సజీవులైనవారు దేవుడిని తెలియాలని తనలోని వెంట్రుకలు జడలుగా మారిన వాటిని ముడివేసి జపము తపము చేసి వయస్సంతా విదకటములో ఖర్చు చేసి చివరికి వృద్ధాప్యములో కూడా పరమాత్మ జాడ తెలియక ఆ మాట బయటికి చెబితే మిగతావారు విలువివ్వరని మేము తపము చేసి దేవుడిని తెలుసుకొన్నాము అని బొంకుచున్నారు తాము అంత శ్రమపడినామనుటకు నిదర్శనము కొరకు తలకు బరువైన జడలను మాత్రము కత్తిరించక అలాగే మోయుచున్నారు నాకు ప్రకాశవంతముగా కళ్ళు చూడలేనంత కాంతిగా దేవుడు కనిపించాడని కొందరు పరమాత్మను తాము తాకి వచ్చాము దూది కంటే మెత్తగా ఉన్నాడు అని కొందరు మాకు ఆకాశములో తెల్లగా కనిపించాడని కొందరు తెలియని ప్రజలకు ఏమి చెప్పినా తమ ఆకారము చూసి నమ్మెదరని తలచి అందరికి నమ్మ పలుకుచున్నారు కొందరు వారు చెప్పేడి మాటలు నిజమేనేమో అని నమ్మినా పరమాత్మ మాత్రము ఎవరికీ కనిపించువాడు కాదు వినిపించువాడు కాదు ఎవరు ఏమి చెప్పినా దానికి కొంత దూరముగానే ఉన్నదని వారు చెప్పున్నది సరికాదని తెలియాలి అంత అగమ్య గోచరమైన పరమాత్మను గురించి బ్రతుకున్నవారు తెలియలేరు అను సూత్రము తెలియక తమ గొప్పదనమును చాటుకొనుటకు దేవుడిని చూచినామని చూస్తున్నామని చెప్పడము విచిత్రము